పరిశుధుడా పరిశుద్ధుడా పరిశుధుడా పరిశుధుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడా తర్వాకృపాని ధీయ గున్న ప్రభ ఏస నీకే వందనాలు స్తోత్రులు నాయన సాయంత్రకాల సమయం అందు ప్రభావ తిరిగి మమ్మల్ని అందరినీ ఏ రీతిగా సమకూర్చిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ పరిశుద్ధ చేత మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభా నతని ప్రతి నతీ ప్రభ ప్రతి విషమ సమస్యల నుంచి విడుదల ఇస్తున్న దేవుడవు నీకు కృపను బట్టి నీకు ప్రేమను బట్టి నీకు వాత్సల్యాన్ని బట్టి నీకు వేలాది వేల కృతజ్ఞతాస్థుతులు స్తోతలు చెల్లించుకుంటున్నాను ఆయన నీకు పాద సన్నిధులు చేరి ఈ విధంగా ప్రభని ఆరాధిస్తుండగా మా మధ్యలో మీరు దిగిరండి అగ్ని చేత ప్రతి ఒక్క బిడ్డను మీరు అభిషేకించండి ప్రతి ఒక్కరికి నా వినగల మనస్సును ప్రభ గ్రహించే దయచేయండి నా దేవ నా రక్షక నా విమోచకుడ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నీకు సిల్వ ధ్యానములు ప్రభ నీకు సిల్వ బలియాగమును నీ రక్షణను గూర్చి మేము స్తుతించి గానం చేసి ప్రభా నండి నీ నీ యొక్క గొప్ప కనికరంను ప్రభ మేము ప్రతి ఒక్కరికి చాటించు చుండంగా నండి ఆ సువార్త సేవలో బిడ్డ ప్రత్యేక రీతిగా నీ యొక్క రెండంచుల అగ్నిచేత ప్రభ నండి వారిని అభిషేకించండి నడిపించండి ఆటంకపరుస్తున్న అంధకారం మంత్ర చీకటి శక్తులు ఏసు శక్తిగల నామలో లయమైపోను కాక ప్రభా నీ యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వేలాది వేల వదనాలు తెలిస్తున్నాం రానయ్య బిడ్డలందరినీ త్వరగా నడిపించండి నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని తెప్పరిలా చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావులు మీకే ఆరోపిస్తూ ఆది అంతంలో మీరే వహించమని ఏ శయ్య శక్తి కలిగినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఒకవేళ ఉందంటే నీ విచ్చినదే ప్రభువా నాదంటులో కాదయ్యా ఒకవేళ ఉందంటే నీ విచ్చినదే ప్రభువా నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం నాకు ఉన్న సంతానం ఆరగించే ఆహారం అనుభవించారోగ్యం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీ విచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీ విచ్చినదే ప్రభువా నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం తాగుచున్న ఈ జలం నిల్వ నీడ ఈ గృహం నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం తాగుచున్న ఈ జలం నిల్వనీడ ఈ గృహం నిలిచి ఉన్న ఈ క్షణం బ్రతుకుచున్న ప్రతిక్షణం నిలిచి ఉన్న క్షణం బ్రతికిచున్న ప్రతిక్షణం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యారంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటి నీ విచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటి నీ విచ్చినదే ప్రభువ మన ప్రభువును రక్షకుడైనటువంటి యశు వారి ప్రశస్తమైన నా ముందులో మీ అందరికీ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం గమనించుకుంటాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రియమా కనికరం కలిగిన దేవ లభ కలిగిన మా ప్రభు సర్వశక్తి మంతర సర్వాధికారినికి ఎంతగానో స్థుతులు స్తోత్రములు ప్రాభ గడిచిన కాలం అంతా తండ్రి ఆయన ఒక ఉచితమైన కృపుతో అపారమైనటువంటి ప్రేమ కనికరములతో ప్రభు మమ్మల్ని కాచి కాపాడడానికి స్తోత్రాలు ప్రభావ ఈ రీతికి రాత్రి కాల ఈ సన్నిధిలో చేరి నేను స్థుతించటకు నేను అని స్వరం వినడానికి నేను నీకు మీరు ఇచ్చిన సమయానికై ఏలాది కొట్లాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగా నా ఈ యాంత్రికాల సమయంలో నీ వాక్యానికి ప్రభావ మేము స్థితియోగి ఉండగా మీరే మాతో మాట్లాడండి నా ప్రభావ తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రినైనా మమ్మల్ని బలపరచండి ఆ తండ్రి లోకంలో ప్రభా ఎలా అన్నా నీకు జీవితాన్ని జీవించాలో మాకు ప్రార్థిస్తున్నాను తండ్రి వాక్యం చెప్పన మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తలంపులను ఆలోచనలు కొట్టి మీ ఆత్మతో నింపండి నా నోటిని మీ బురగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిమను నిమ్మని ఏసో పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి రోజు సామెతలు గ్రంథం నుంచి వచనాన్ని మనము ధ్యానించుకుంటాము ఈ వచనాన్ని చదవక మునుపు లోకంలో మనుషులు ఎన్నో శ్రమలు గుండా వెళ్తా ఉంటారు లోకంలో మనుషులు క్రైస్తవులు కావచ్చు క్రైస్తవేతరులు కావచ్చు ఎవరైనా కానీ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన సమస్యలు అనేకమైన ఇబ్బందులు అనేకమైనటువంటి ఎదుర్కొనే వ్యతిరేకతలు ఇవన్నీ కూడా ఈ కనబడతా ఉంటాయి ఎన్నో అవసరతలు మనుషులకి లోకంలో ఉంటా ఉంటాయి వాటిని బట్టి అన్యులైతే ఆ దేవుణ్ణి ఎరుగని వారు యశ్వ్రభుని గురించి తెలివని వారు నిజమైన దేవుని గురించి ఎరగిన అన్యులైతే ఏం చేస్తా ఉంటారంటే వాటిని గురించి ప్రయాస పడతా ఉంటారు దిగులు పడతా ఉంటారు దుఃఖపడతా ఉంటారు ఏదో ఒక రీతిగా పొందుకోవాలి సాధించాలి అని వాటి కోసం ప్రయాసపడుతూ కొంతమంది సంపాదిస్తారు కొంతమంది సంపాదించలేకపోతారు అలానే క్రైస్తవులు కూడా అదే రీతిగా ఉంటా ఉంటారు కాకపోతే క్రైస్తవులు చేసే ఒక పని ఏంటిదంటే అన్నిలు చేయనిది క్రైస్తవులు చేసేది ఏంటంటే అన్నిలు కూడా అనిల్లు ప్రయాస క్రైస్తవులు కూడా ప్రయాస పడతా ఉంటారు అదే రీతి క్రైస్తవులు అన్నిల కంటే అడిషనల్ గా చేసే పని ఏంటంటే ప్రార్థన దేవునికి ప్రార్థన చేయరు అది అన్నిలు చేయరు అనిలు వేరే వాటి మీద ఆధారపడతా ఉంటారు పూజల మీదనో లేకపోతే వ్రతాల మీదనో లేకపోతే ఒక బాబా దగ్గరికి వెళ్ళడము వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అలా అలా అన్నిలు ఉంటా ఉంటారు వాళ్ళు వేరే మనుషుల మీద ఆధారపడతా ఉంటారు అదే రీతిగా క్రైస్తవులు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని అడుగుతా ఉంటారు వాళ్ళు అడిగే ప్రార్థనలన్నీ కూడా ఎంతో భారంగా దుఃఖంతో వేదనతో అడుగుతా ఉంటారు ఎందుకు అడుగుతూ ఉంటారు ఒక్కోసారి సమాధానాలు రావు కొంత డిలే అవుతా ఉంటది కొన్ని కొన్నిసార్లు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా కూడా ఆ సమస్య తీరదు ఆ సమస్య నుంచి విడుదల కలగదు ఆ సమస్య మన జీవితం నుంచి పోదు లేకపోతే మనం అనుకున్నది మనం కోరుకున్నది మన జీవితంలోనికి రాదు ఇట్లా అది కొంత డిలే అవుతూ ఉంటుంది ఆ ప్రార్థన ఎంతో ఎంతో భారంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం చేసి చేసి మనం కూడా వాటిని విడిచిపెట్టేస్తా ఉంటాం కొంతకాలానికి చాలా మంది లోకస్తులైతే కొంతకాలానికి ఏం చేస్తూ ఉంటారంటే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు అక్కడ నేను పోయాను ఎంతో కాలం చూశాను ఏం రాలేదు అక్కడ ఏం లేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఈ లోకంలో చాలా ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నానంటే లోకంలో శ్రమలు రావడం సహజము ఇబ్బందులు రావడం సహజము అవసరతలు రావడం సహజము వ్యతిరేకతలు రావడం సహజము లోకంలో మనుషులు ఉన్నప్పుడు కొన్ని వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళడం అనేది సహజం అది ఎవరైనా సరే దేవుడు నమ్మిన వాళ్ళైనా దేవుడు ఎవరైనా సరే ఆ పరిస్థితులు గుండా వెళ్ళాలి ఇటువంటి పరిస్థితులు ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాము దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు ఆయన మనకు మంచి చెడ్డలు ఎరిగినట్లుగా జ్ఞానం ఆయన స్వరూపంలో చేసుకున్నాడు ఆయన గుణగణాలతో మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనంతటికి మనకు స్వాతంత్రాన్ని దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మనకి ఆలోచన శక్తిని మనకు జ్ఞానాన్ని ఇచ్చి మీరే ఈ లోకాన్ని వెళ్ళండి అని దేవుడు చెప్పాడు కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు కొన్ని మన జీవితంలో కొన్ని అనాలోచితమైన నిర్ణయాల వల్ల కావచ్చు లేదా మన అజాగ్రత్త వల్ల కావచ్చు లేదంటే కొన్ని దేవుడు అనుగ్రహించినవి కావచ్చు ఏదో రీతిగా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మన జీవితాల్లో భ్రమలైతే వస్తా ఉంటాయి రాకుండా అయితే ఏమి ఉండవు కాబట్టి వాటిని గురించి మనం పదే పదే దేవుని గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము అవి జరగనప్పుడు జరగకపోతే మనం ఎంతో దుఃఖపడే వరంగా ఉంటాం కానీ బైబిల్లో ఒక ప్రార్థనని మనం ప్రాముఖ్యంగా చూస్తాం ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవునికి అది ఎంతో అంగీకారంగా దేవునికి ఎంతో వినసొంపుగా ఆ ప్రార్థన ఉంటది లోకంలో ఏ మనుషులు కూడా ఆ రీతిగా ప్రార్థన చేయ అటువంటి ప్రార్థన బైబుల్లో ఒక తొంది సామెతల గ్రంథంలో ఆ ప్రార్థన లోకంలో ప్రాముఖ్యంగా ఈ దినాలలో ఏ ఒక్క క్రైస్తవుడు కూడా అటువంటి ప్రార్థన చేయడు ఏంటి ఆ ప్రార్థన అంటే సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మనం చదివినట్లయితే సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మనం చదివితే ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే దేవా నేను నీతో రెండు మనవులు చేసుకుని నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించము అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు ఈ భక్తుడు రెండు మనవులు దేవునికి చేసుకుంటా ఉన్నాడు రెండు రెండు రెండు విన్నపాలు చేసుకుంటా ఉన్నాడు అయినా అవి చనిపోక ముందు నాకు అనుగ్రహించమని అడుగుతున్నాడు ఎందుకంటే చనిపోయిన తర్వాత అవేం పెద్ద ఉపయోగపడవు కాబట్టి ఆయన చనిపోక ముందే అనుగ్రహించమని అడుగుతున్నాడు ఏంటి రెండు కోరికలు అంటే వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచము పేదరికమైనను ఐశ్వర్యమునైన నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము ఏమడుతున్నాడు వ్యర్థమైనవి వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచము పేదరికం కానీ ఐశ్వర్యం కాని ధనం కాని నా దగ్గరికి నాకు నాకు దయచేయకము ఈ రెండు నాకు వద్దు వ్యర్థమైన అబద్ధం నాకు అదే రీతిగా పేద పేదరికం వద్దు ఐశ్వర్యం వద్దు ఏం కావాలంటానికి తగినంత ఆహారం మాత్రం నాకు అనుగ్రహించమని అడుగుతున్నాడు అదే రీతిగా తొమ్మిదో వచనంలో ఎక్కువైన ఎడల ఎందుకు అవి అడుగుతున్నాడంటే ఒకవేళ ఎక్కువైన ఎడల ధనవంతున్నైతే నాకు కావలసిన వాటికంటే ఎక్కువగా నాకుంటే నేనేం చేస్తాను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో ఎక్కువైపోతే వాటిని బట్టి గర్వించి ఏమంటానంట నేను నిన్ను విడిచి యహోవా ఎవడు అని అంటానేమో లేకపోతే బీదవాడినైపోయి దొంగతనం చేసి దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు ఎంతో ప్రాముఖ్యమైనవి ఆయన రెండు మనవులు చేసుకుంటా ఉన్నాడు రెండే రెండు మనవులు ఎక్కువ కూడా అడగడం లేదు ఎక్కువ మనం యోగంలో దేవుని దగ్గరికి ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు అనేకమైన విషయాలు విజ్ఞాపనలు పక్కకు పెడితే మనకు కావాల్సినవి మనకు అవసరతలు ఉన్నవి ఎన్నెన్నో అడుగుతా ఉంటాము ఆ సమస్య ఈ సమస్య అవి ఇవి అన్ని తీసుకొచ్చి ప్రార్థనలో పెట్టి మనము ఎంతగానో దేవుని దగ్గర గోజారుతా ఉంటాం కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచము ఆయన అవి ఏవి కూడా అడగడం లేదు వ్యర్థమైనవి నాకు పనికి అవి ఏమైనా సరే నాకు దూరంగా ఉంచు అదే రీతిగా అబద్ధములు నాకు దూరంగా ఉంచు నిజంగా అనేది అసత్యమైనది ఏది కూడా నా జీవితంలోకి అనుమతించొద్దు అని చెప్పి ఆయన చెప్తున్నాడు అదేవిధంగా పేదరికమైన ఐశ్వర్యమైన నా పొద్దు తగినంత ఆహారం నాకు తగినంత మటుకు ఉంటే చాలు దాన్ని మాత్రం నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు మొట్టమొదటిగా అడిగింది వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచము అంటే ఆయన అబద్ధములు వ్యర్థమైనవి ఇవి ఏం చేస్తూ ఉంటాయి మనిషికి ఏం పెద్ద హాని చేయవు శరీరానికి పెద్ద హాని చేయవు కానీ అవి ఏం చేస్తూ ఉంటాయంటే వ్యర్థమైనవి పనికి మాలినవి అబద్ధములు ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే ఆత్మీయతను ఆత్మను దెబ్బతీస్తాయి ఈ రెండు ఆత్మకు మంచివి శరీరానికి ఏం పెద్ద హాని చేయవు హాని ఏం చేయవు అదే రీతికి వ్యర్థమైనవి ఏమి హాని చేయవు శరీరంకి నష్టం ఏమి లేదు కానీ వీటి ద్వారా వచ్చే ప్రమాదం దేనికి దేనికి ప్రమాదం ఎక్కువ ఉంటుందంటే ఆత్మకి ప్రమాదం ఎక్కువ కాబట్టి ఆయన మొట్టమొదటగా ఆత్మను గురించి తను ప్రార్థన చేస్తా ఉన్నాడు నా ఆత్మకు ఇబ్బంది కలిగించే వేవి కూడా నాకు వద్దు నా ఆత్మను తీసుకెళ్లి నరకంలో బడేసే వేవి కూడా నా జీవితంలో అనుగ్రహించొద్దు వాటిని నాకు దూరంగా ఉంచు ప్రావు ప్రార్థన చేస్తున్నాడు తర్వాత పేదరికము ఐశ్వర్యము పేదరికం ఉంటే ఈ శరీరం ఈ శరీరానికి కావలసినవన్నీ దొరకవు ఈ శరీరానికి కావాల్సినవన్నీ అందం ఈ శరీరం కష్టపడాల్సి వస్తుంది ఎంతో శ్రమించాల్సి వస్తుంది అదే ధనం ఉంటే అదే శరీరం సుఖపడతా ఉంటుంది అదే శరీరం పెద్దగా కష్టపడక్కర్లేదు కాబట్టి ఈ శారీరకమైన వాటి గురించి నేను మాట్లాడుతున్నాను శరీరానికి ఎంత కావాలో అంతేయు తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు ఈ శరీరము ఈ లోకంలో బతకడానికి ఎంతైతే కావాలో ఎక్కువద్దు తక్కువద్దు ఈ శరీరం ఈ లోకంలో బతకడానికి ఎంతైతే కావాలో అంతవరకు అనుగ్రహించు ఈ శరీరానికి ఎంతవరకు ఇంత కావాలో అంతవరకు అనుగ్రహించు కానీ ఎక్కువ అవద్దు తక్కువ అవ్వద్దు అని అడుగుతున్నాడు అంటే ప్రాముఖ్యంగా తన ప్రార్థన మొట్టమొదటిగా చేసింది ఏంటంటే నా ఆత్మీయత నాకు దెబ్బ తినకూడదు అది నా ఆత్మీయత అనేది నా ఆత్మ అనేది నేను కాపాడుకోవాలి కాబట్టి నా ఆత్మను దెబ్బతీసేది ఏదైనా సరే అది నాకు దూరంగా ఉంచు అది నా దగ్గరకు కూడా రావడానికి వీల్లేదు నన్ను పాపంలోనికి నెట్టేది నన్ను పాపంలోనికి నడిపించేది అది ఏదైనా కానీ నన్ను నీ నుంచి దూరం చేసేది నాలో నాలో నాకు పనికి రానివి ఏవి కూడా నా దగ్గరికి రానివద్దు వాటన్నిటినీ కూడా నువ్వు దూరంగా ఉంచు నా శరీరానికి ఏదైతే అవసరమో అది మాత్రమే అనుగ్రహించు మిగతా ఏవి కూడా నా వద్దు ఒకవేళ ఎక్కువైతే దేవుడు ఎవరో దేవుడు ఎవరు ఎవరో దేవుడు నాకు తెలియదు యహోవా ఎవడు అని అంటాను నేను లేదంటే దొంగిలిచ్చి నేను నీకు దూరం అయిపోతాను అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన ప్రార్థనలో మనకి ప్రాముఖ్యంగా కనిపించేది ఏంటంటే దేవునికి దగ్గరగా నేను ఉండాలి ఆయన ప్రార్థనలో ప్రాముఖ్యంగా తనకు కావలసినవి ఆయన అడగడం లేదు తన శరీరను తీర్చుకోవడానికి అడగడం లేదు తన సుఖభోగాలు అనుభవించడానికి తను అడగడం లేదు తన జీవితంలో ఏవేవో ఉండాలని చెప్పి అడగడం లేదు కానీ ఆయన ప్రాముఖ్యంగా ఆయన ప్రార్థనలో కనపడుతుంది ఏంటంటే నేను నీకు దగ్గరగా ఉండాలి నేను నీకు దూరంగా వెళ్ళిపోకూడదు నేను వెళ్ళినప్పుడు కూడా నీతోనే నడవాలి నీ సన్నిధిలోనే ఉండాలి నీతో కొనసాగాలి నీతో సహవాసంలో నేను ఉండాలి నీ నుంచి నాకు దూరం చేసేది ఏది కూడా నాకు వద్దు ప్రభు అని చెప్పాలంటున్నాడు నీకు తగినట్లుగా నేను ఉండాలి నీకు తగినట్లుగా నేను జీవిస్తాను కాబట్టి నీకు నా జీవితంలో అనుగ్రహించడానికి ఇష్టం కలుగుతుందో నీవు ఏదైతే నా జీవితంలో ఉంటే నాకు మేలు అనుకుంటుందో అది మాత్రమే నాకు అనుగ్రహించి కానీ నాకు ఎక్కువ వద్దు నాకు తక్కువ వద్దని ప్రార్థన చేస్తున్నాడు చూడండి మనం ఈ రోజుల్లో ఎవరైనా సరే ఇటువంటి ప్రార్థన మనం చేస్తామా ఎవరం కూడా చేయం ఎంత చక్కగా అడుగుతున్నాడు నాకు ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే ఇవ్వు నాకు ఏదైతే కావాలో అది మాత్రమే ఇవ్వు నాకు అనవసరమైనా అని చెప్పి దూరం చేసే అడుగుతున్నాడు అలా ప్రార్థించిన వాడు ఏది దేవుడు అనుగ్రహించినా చక్కగా తీసుకుంటాడు తన జీవితంలో ఏది దేవుడు అనుగ్రహించినా తను ముందుగానే సిద్ధపడున్నాడు కాబట్టి ఇది నేను ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాను దేవుడిని అడుగున్నాను దేవుడు నా మొర వినే దేవుడు దేవుడు సజీవుడైన దేవుడు ఆయన ఖచ్చితంగా నా ప్రార్థన విని నాకు ఇవన్నీ అనుగ్రహిస్తున్నాడు ఒకవేళ దేవుడు నా జీవితంలో నేను ఏదైనా అనుగ్రహించలేదనుకు పక్కింటోడుకు అది నాకు రాలేదనుకో అప్పుడు దాని అర్థం ఏంటిది దేవుడికి ఇది నా జీవితంలో ఉండడము ఇష్టం లేదు పక్కింటోడుకి ఇల్లు ఉండొచ్చు నాకు ఇల్లు లేదేమో అంటే ప్రస్తుతానికి దేవుడు ఇవ్వలేదు ఇస్తాడేమో ఫ్యూచర్లో అనే హోప్ అన్నా ఉండాలా ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికి మన దగ్గర లేదు కాబట్టి ఇంకా దేవుడు ఆ సమయం నా జీవితంలోకి అనుమతించలేదు నాకు అది అవసరం అనుకుంటే అది నాకు తగిందనుకుంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఇవ్వకుండా ఏం ఉండడు అనేటువంటి నిరీక్షణతో ముందుకెళ్తాడు సంతోషంగానే ముందుకెళ్తాడు తప్ప ఇది నాకు రాలేదే ఇది నా జీవితంలో కలగలేదే వాళ్ళంతా బాగుపడుతున్నారే వాళ్ళందరి దగ్గర ఉన్నాయి అని చెప్పి ఏ రోజు కూడా ఆ భక్తుడు బాధపడడు అప్ప ఆ ప్రార్థనలో అంత పవర్ఫుల్నెస్ ఆ ప్రార్థనలో అంత సిద్ధపాటు ఉంది ఆ ప్రార్థనలో నిరీక్షణ ఉంది దేవుని పట్ల ఎందుకంటే దేవుని నానుకొని ఉన్నవాడు కదా దేవుని దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నవాడు దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నవాడు కదా ఏది అనుమతి ఇచ్చినా ఏ దేవుడు నా జీవితంలో జరిగిస్తున్నా అది దేవుడు తెలుసు కదా నేను ఈ రీతిగా ప్రార్థన చేశాను దేవుడికి తెలుసు కదా నేను వెళ్ళే పరిస్థితుల తెలుసు నేను నాకు కావాల్సిన అవస్థలు ఆయనకు తెలుసు ఖచ్చితంగా ఆయన చూసుకుంటాడు ఆయన తగిన సమయంలో ఇస్తాడు లేదని అనుగ్రహించప్పు ఆయన అనుగ్రహించట్లేదు అది నాకు మేలు కాదేమో అనేటువంటి నిరీక్షణతో ఆ సంతోషంతో ముందు కొనసాగుతాడు తప్ప దుఃఖపడడు బాధపడడు దిగులు చందడు వేదన చందడు రోజు వాటి కోసము కావలసిన వాటి కోసము గంటల తరబడి కూర్చొని ఆయన ప్రార్థన చేయడు ఎంతసేపు తనకు కావలసినవి దేవునికి దగ్గరగా ఉండవ దేవునికి సంతోష పెట్టేటివి దేవునికి దగ్గరగా ఉండడానికి ఏదైతే సహాయపడతాయో వాటి కొరకే ఆయన ప్రయాసపడతారు తప్ప వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచు ప్రవ్వ నీ నుంచి దూరం చేసేది ఏది నాకు వద్దని చెప్పి వాటి కోసం ప్రయాస పడతారు తప్ప లోక సంబంధమైనవి శరీర సంబంధమైన దేవి కూడా కోరుకోడు అంత పవర్ఫుల్ ప్రార్థన అన్నట్టయి కాబట్టి మనం కూడా ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటున్నప్పుడు మనం కూడా దేవుని వైపు చూడాలి ముందుగా దేవుణ్ణి మన మన పక్షాన ఉంచుకోవడానికి ప్రయత్నించాలి దేవుడు మనతో ఆయనతో కలిసి నడవడానికి మనం ఇష్టపడాలి దేవుడితో మనం ఇది సహవాసం కలిగి ఉండడం దేవుని దగ్గరికి ధైర్యంగా మనం పోగలగలం ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు ఒక్కోసారి మన హృదయం మనకు మన మన మనం మన మన మన మీద మనమే అనేకమైన నిందలు వేసుకుంటూ ఉంటాం ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన దగ్గర ఒప్పుకొందే ఆయన దగ్గర క్షమాపణ అడగందే మన హృదయం ఒక్కోసారి ఏది కూడా అడగనివ్వదు ఫస్ట్ ముందు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఎందుకంటే ఆయన వినే దేవుడు కదా ఏదో ఆచారంగా వచ్చి కూర్చొని పోయేది కాదు కదా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం దేవునితో సంభాషించడం మన హృదయంలో ఉన్నవన్నీ చెప్పుకోవడం ఒక వ్యక్తి దగ్గరకు మనం చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఆయనకి మనకు మధ్యలో ఏదో అడ్డుగా ఉంది ఆయనకి ఆయనకి మనకి మనుషులను అయితే మనం మోసం చేయొచ్చు మనం ఏమైనా చేయొచ్చు లోపల మన హృదయంలో ఏమైనా ఉండొచ్చు వాళ్ళ కౌతులలో కనపడవు కాబట్టి వాళ్ళ దగ్గర ధైర్యంగా వెళ్ళి మనం నటించేయొచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మనం కప్పేసుకోవచ్చు మనకు మనకు కనిపించకుండా జాగ్రత్త కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ చల్లవు కదా ఎందుకనంటే ఆయన హృదయాంతరంగాల్ని పరిశీలించే దేవుడు హృదయంలో ఏముందో తొంగి చూసే దేవుడు ఆయనకు అన్ని తెలిసిపోతాయి అలాంటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏది పడితే అది అడిగేయలేం కదా అడగలేం ఏది పడితే అది మనం అడగలేం ఎలా పడితే మనం అడగలేం ఎందుకంటే ముందు ఆయన నన్ను చూస్తున్నాడు అనేటువంటి డౌట్ వస్తుంది ఎందుకు ఈ పలానా ఇది చేశాం పలానా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడం లేకపోతే పలా కార్యాలు మనం చేశాం కాబట్టి ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు మనం చేశాం కాబట్టి ముందు వద్దు ఒప్పుకోవాలా ముందు దీని గురించి ఆయనతో సమాధానం పడాలి లేకపోతే ఆయన వినడు అనేటువంటి తలంపులు ఉంటాయి అదే ఆయన అడుగుతున్నాడు నా కావాల్సిన వాటికే దయచేయి వ్యర్థమైన వాటిని అబద్ధాలు నాకు దగ్గరికి రానివద్దు అంటే దేవుడితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఏదైనా వ్యర్థమై వస్తే దేవుణ్ణి ఎక్కడ విడిచిపెడతానేమో ఎక్కువైపోతే దేవుని ఎక్కడ విడిచిపెడతానో భయం కాబట్టి మొట్టమొదటి మనం ప్రార్థనలోనికి వచ్చినప్పుడు మనము మనం ప్రార్థన చేసినప్పుడు దేవులతో మనము దేవుడు మన ప్రార్థన వింటున్నాడు దేవులతో మన సమాధానం కలుగున్నాం దేవుడు మన ప్రార్థన విని మనకు జవాబునిచ్చే దేవుడు ఆయన మన ప్రతి పరిస్థితిని గమనించే దేవుడు మన హృదయాంతరాంగాన్ని పరిశీలించే దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి గుర్తించినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లోక సంబంధం ఏవి గుర్తురావు ఫస్ట్ ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుణ్ణి మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుణ్ణి నిజంగా మనం ప్రేమిస్తున్నప్పుడు ఆయనతో ఉండడానికి ఇష్టపడినప్పుడు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈ లోక సంబంధంగా ఏవి కూడా గుర్తురావు ఫస్ట్ ఏ ఒక గొప్ప భక్తుడికైనా ఎంత గొప్ప భక్తుడికైనా కానీ ఒకవేళ అతని జీవితంలో ఏదైనా అవిదేత ఉంటే ఒకవేళ అతని జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యలు ఉంటే వాళ్ళు ఎవరైనా సరే ముందు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లోకం గుర్తురారు గంట కాదు కదా రెండు గంటలైనా మూడు గంటలైనా రోజులైనా సరే ముందు వాళ్ళు ఏదైతే అవిదేత చేశారో ఏదైతే వ్యతిరేకంగా దేవునికి దేవునికి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశారో వాటి గురించి ప్రార్థిస్తారు వాటి గురించి దేవుని దగ్గర అడుగుతారు దేవుడు ఒప్పుకున్నాడు దేవుడు క్షమించాడు అనేటువంటి ఆ ఖచ్చితత్వం ఆ నిశ్చయత వచ్చిందాక ఇంకా వేరే ఏవి కూడా అడగరు ఏవి కూడా ప్రార్థనలో చెయ్యరు ఏవి కూడా అడగరు అడగాలని పెంచదు కూడా ఎప్పుడు దేవుడు ఆయన మనల్ని చూసే దేవుడు మనల్ని పరిశీలించే దేవుడు అని అనుకున్నప్పుడు మనం ఆయనతో ఉండడానికి ఇష్టపడినప్పుడు ఆయనతో సాహవాసం చేయడానికి ఇష్టపడినప్పుడు అయనికి మనకి మధ్యలో అడ్డుగా వచ్చేది ఏది కూడా మనం ఉంచుకోవడానికి ఇష్టపడం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని మనల్ని వేరు చేసే వాటి గురించి ప్రార్థన చేస్తాం అది ఏదైనా కావచ్చు ఒక అలవాటు కావచ్చు లేకపోతే ఒక క్రియ కావచ్చు ఒక ఆలోచన విధానం కావచ్చు ఒక ఆశ కావచ్చు ఏదైనా కానీ లోకంలో మనకు తెలియని ఏమున్నాయి అన్నీ లోకంలో చెడు అనేది మన ఏంటి ఏది చెడు ఏది మంచి అందరికీ తెలుసు ఏది వాక్యాను సరం ఏది వాక్యానికి విరుద్ధం అందరికీ తెలుసు దేవుడు మాటలన్నీ మన హృదయంలోనూ ఉన్నాయి తెలుసు మనందరికీ కాబట్టి వాటి గురించి వెళ్ళి మనం అడుగుతా ఉంటాం ప్రభు ప్రభా ఇది నా జీవితంలో ఉంది ఇది ప్రభ నా జీవితంలో ఇది ఇది నా జీవితంలో జరుగుతూ ఉంది ఇది నిన్ను నన్ను దూరం చేస్తా ఉంది లేకపోతే నేను ఇలాంటి పరిస్థితులు ఇలా చేశాను ప్రభ నన్ను క్షమించు అది అది నన్ను దూరపరచు అని చెప్పి వీటి గురించే మన ఆత్మీయతను కాపాడుకోవడానికే మనం ప్రార్థన చేస్తాం తప్ప మన పాపాలు మనం ఒప్పుకోవడానికే మనం ప్రార్థన చేస్తాం తప్ప ఆయనతో సమాధాన పట్టడానికే మనం ప్రార్థన చేస్తాం తప్ప లోకంలో వేటి కోసం కూడా మనం ప్రార్థన చేయం అంత సమయం కూడా దొరకదు వీళ్ళ లోకంలో వేటిని గురించి కూడా అడగాలన్నా కూడా మనం అడగలేం ధైర్యం చాలదు ఎందుకంటే ముందు సంబంధమే లేదు ఆయనతో సమాధానమే లేదు ముందు సంబంధం లేకుండా సమాధానం లేకుండా ఏవేవో అడిగితే దేవుడు ఎందుకు ఇస్తాడు ఎవడు దేవుడు కాబట్టి ముందు మనం సమాధాన పడాలి ఆయనతో ఉండడానికి ఇష్టపడాలి ఆయన మనతో సమాధాన పరుచుకొని మనం ముందుకు కొనసాగాలి అదే జీవితంలో అదే ఈ ప్రార్థనలో మనకు కనపడుతుంది ఈ రీతిగా ప్రార్థన చేసిన వ్యక్తి దేనైనా సరే ఎదుర్కోవడానికి ఇష్టపడతాడు ఆ భక్తుడు చేసిన ప్రార్థన ఆ రీతికి ప్రార్థన చేస్తే దేనైనా సరే వారి జీవితంలో వచ్చిన ఎదుర్కోవడానికి ఇష్టపడతారు సంతోషంగా స్వీకరిస్తారు కానీ ఈరోజు మనం మన జీవితంలో వచ్చే వాటిని మనం స్వీకరించకపోవడానికి మన జీవితంలో వచ్చే వాటిని మనం ఎదుర్కోలేకపోవడానికి మన జీవితంలో వచ్చే శ్రమల్ని మనం ఎదుర్కోలేకపోవడానికి మన జీవితంలో వచ్చే పరిస్థితులు మన వ్యతిరేకతని అవమానాల్ని మనం ఎదురు ఎదుర్కోలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో సరైన సిద్ధపాటు లేదు ఈ వచ్చే ప్రతిదీ కూడా దేవుడి నుంచి వస్తుంది దేవుడే పంపిస్తా ఉన్నాడు దేవుడే అనుమతిస్తా ఉన్నాడు దేవుడు ఏది చేసినా నా మేలు కోసమే చేస్తాడు అనేటువంటి ఆలోచన విధానము లేకపోవడం వలని దేవుడు ఎందుకు మన కీడు దేవుడు ఎందుకు మన మనల్ని ఎందుకు దేవు మన కీడు ఎందుకు దేవుడు మనల్ని ఎందుకు దేవుడు నశింపజేయాలనుకుంటాడు ఆయన ఏం చేసినా ఆయన మేల్ చేస్తాడు ఇస్రాయల్ ప్రజలను ఎందుకు దేవుడు సముద్రం మోస వచ్చిన మార్గంలో నడిపించకుండా సముద్ర మార్గంలో నడిపించాడు అటు వెళ్తే వాళ్ళ యుద్ధాలను చూసి భయపడి మళ్ళీ ఎగుప్తుకు వెళ్ళిపోతారేమో అని చెప్పి ఆలోచించి దేవుడు ఈ దూరం నుంచి నడిపించుకొని తీసుకెళ్దామని ఆలోచన చేశాడు అది కూడా వాళ్ళ మేల్ కోసమే అయితే కొంత డిలే అయింది ఆ మార్గంలో కొంత ఆహారం దొరకలేదు ఆ మార్గంలో సముద్రం అడ్డు వచ్చింది ఆ మార్గంలో నీళ్లు కొంచెం చేదుగా ఉన్నాయి ఆ మార్గంలో కొంచెం ఆహారం తక్కువగా ఉంది ఆహారం దొరకలేదు మరి నడిపిస్తున్న దేవుడు తెలీదా ఇవన్నీ ఆ మార్గంలో సముద్రం వస్తాయని నడిపిస్తున్న దేవుడు తెలియదా ఆ మార్గంలో చేదు నీళ్ళు ఉన్నాయని ఆ సముద్రం నడిపించే దేవుడు తెలియదా అప్పుడు వెళ్ళే ప్రాంతంలో ఆహారం ఉండదని ఆ దేవుడు తెలియదా తెలీదా తెలుసు ఆయనకి కాబట్టి గమ్ముగా ఉండాలంతే మనం సైలెంట్గా ఉండాలి శ్రమలు వచ్చినాయి ఆ శ్రమలు వస్తాయన్న సంగతి ఆ దేవుడు తెలుసు ఆయనకి ఖచ్చితంగా తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి సైలెంట్ గా ఉండాలి మనము ఇస్రాయల్ ప్రజల గురించి ఎంతో ఎంతో దారుణంగా మాట్లాడుకుంటాం వాళ్ళు సముద్రం దగ్గర దేవుడి కార్యాలు చూశారు అనేకమైన కార్యాలు చూసి కూడా గొనిగారు శనిగారు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం మనం చెప్తా ఉంటాం వాక్యాలు ఇస్రాయల్ ప్రజలు అవిధ్యత చూపించారు గొనిగారు ఆహారం కోసం కొనిగారు నీటి కోసం గొనిగారు అని చెప్పి మనం చదువుతూ ఉంటాం మరి దేవుడు తెలియకుండానే వల ఆహారం లేని చోట నడిచారా దేవుడే కదా నడిపిస్తుంది పగల్లో మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళ ముందుంటూ నడిపిస్తుంది దేవుడే మరి దేవుడు నడిపించినప్పుడు మరి దేవుడు తెలీదా ఈ మార్గంలో పోతే ఆహారం దొరకదేమో ఈ మార్గంలో పోతే నీళ్ళు దొరకవేమో దేవుడు తెలీదా అని తెలుసు మరి వీళ్ళేం చేయాలా అని తెలుసు కదా ఆయన ఎందుకు నడిపిస్తున్నాడో మరి పోదాం ఆయన మన చెంప చేయడు కదా ఐగుప్తి నుంచి బయటకు తీసుకొచ్చింది చంపడానికైతే ఏం తీసుకోరాట్లేదు కదా ఈ ఎడారులు ఎడారులు ఎడారులు ఆకలికి చంపేయడానికి కానీ ఏం రాడు కదా అన్ని గొప్ప కార్యాలు చేసిన ఆహారం ఇవ్వడం పెద్ద కష్టమేం రాదు కదా పోదాం ఆయనతోటి ఆయన ఏం చేస్తాడో చూద్దాం అనే విధానం వల్ల ముందుకు పోలేదు నిరీక్షణతో ముందుకు పోలేదు వాళ్ళని మనం ఎంతో దారుణంగా మనం వాక్యాల్లో చెప్పుకుంటుంటాం మరి ఈరోజు మనం చేసేది మనం చేసేది అది కాదా మనం చేసేది కూడా అదే కదా దేవుడు సర్వశక్తి తెలుసు సజీవుడైన దేవుడు తెలుసు ఆయనే నిజమైన దేవుడు తెలుసు ఆయన ప్రార్థన వింటాడని తెలుసు ఆయన మన ప్రతి ప్రతి పరిస్థితిని పరిశీలిస్తాడని తెలుసు ఆయన మనతోనే మనలోనే ఉన్నాడని కూడా మనకు తెలుసు మరి మనతో మనలో ఉన్న దేవుడికి మనకు కావాల్సిన అవసరతలు తెలియవా మనలో ఉన్న దేవుడికి మనకేం కావాలో మనకేం ఇవ్వాలో ఆయన తెలియవా అని తెలుసు ఆయనకు అన్నీ తెలుసు మరి ఆయనకు అన్నీ తెలిసినప్పుడు మరి మనం ఎందుకు ఆయన ఏదన్నా సమస్య తీసుకొచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనమెందుకు ఆయనకు వ్యతిరేకంగా గొలుగుతున్నాం ఈ శ్రమ ఈ కష్టం ప్రభ ఎందుకు నా జీవితంలో వచ్చింది ప్రభ ఇది ఎందుకు నాకు ఇవ్వలేదు నువ్వు ప్రభ నాకు నా జీవితంలో ఇది ఎందుకు నువ్వు అనుమతించలేదు వాళ్ళకు వస్తుంది కదా వీళ్ళకి వస్తుంది కదా మరి నా జీవితంలో ఎందుకు ఇది కొరతగా ఉంది నా జీవితంలో ఎందుకు ఇది అని ఇలా మనము అడుగుతూ ఉంటామా లేదా ప్రార్థనలో మనం అడగాల్సింది మనం అడగాల్సింది తీసేయో శ్రమలో వచ్చినప్పుడు తీసేయమను లేకపోతే ఏదైనా బాధలు వచ్చినప్పుడు తీసేయమను అటు అన్నిటికన్నా కూడా వీటిని ఎదురొడ్డి పోరాడేదానికి శక్తినివ్వమని అడగాల మనం మనం అడుగుతాం ఏంది శ్రమలే తొలగించి అడుగుతాం ఏడుస్తాం వాటి గురించి ఆ ఇతరయుల ప్రజలు ఎలాగైతే ఆకలి కోసం నీళ్ళ కోసం నీటి కోసం ఆహారం కోసం కొనిగారో శనిగారో ఈరోజు మన జీవితంలో వచ్చే పరిస్థితుల గురించి మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అది చేస్తున్నామంటే దానికి దీనిపై తేడా ఏం ఉండదు ఎందుకనంటే పక్షంగా మనం ఉన్నప్పుడు దేవునితో మనం నడుస్తున్నప్పుడు ఇబ్బందులు కలుగుతాయి కుటుంబంలో శ్రమలు కలుగుతాయి బాధలు వస్తాయి వచ్చినప్పుడు మనం వాక్యానుసారంగా ఉన్నప్పుడు మనకి ఇంకా శ్రమ కలుగుతాయి మామూలుగా ఈ లోకస్తులకు ఎట్లా శ్రమలు వస్తాయంటే లోకల లోకస్తులకు వచ్చే శ్రమల ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళొక మాట అంటే వీళ్ళు రెండు మాటలు అంటారు పెద్దగా పట్టించుకోరు కానీ క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకొని ముందుకు నడుస్తున్నప్పుడు ఆ శ్రమ ఎఫెక్ట్ అనేది ఇంకో ఎక్కువ అవుతుంది లోకంలో చాలా మంది ఏమైనా బోధిస్తారంటే దేవుని దగ్గరికి వస్తే శ్రమలు పోతాయి కష్టాలు పోతాయి ఇబ్బందులు పోతాయి దీవించబడతావు ఆశీర్వదించబడతావు అని చెప్తారు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ శ్రమంలో కష్టాలు లేకుంటుందంటే డబుల్ ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకనంటే ఎస్పెషల్లీ మనుషులతో డీల్ చేసేటప్పుడు పరిస్థితులతో డీల్ చేసేటప్పుడు పెద్దగా అనిపించకపోవచ్చు కానీ మనుషులతో డీల్ చేసేటప్పుడు అది ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ పడతా ఉంటుంది ఎందుకనంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఈ లోకస్తులైతే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు ఈ లోకస్తులైతే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు కానీ మనకు ఆ ప్రొవిజన్ దేవుడు ఇవ్వలేదు వాళ్ళు మాట్లాడినట్టుగా ఈ లోకస్తులైతే మాట్లాడతారు కానీ మనకు ఆ ప్రొవిజన్ దేవుడు ఇవ్వలేదు అటు ఆ రీతిగా మాట్లాడడానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వలేదు ప్రభు ఏం చెప్పాడు నీ చదువును ఇప్పుడు చంపేది కొడితే ఎడని చెప్పి చూపించమన్నాడు ఎవరైనా నేను తిడతా కొడతన్నా బూతులు మాట్లాడుతున్నా నీ నా నిమిత్తం అది చేస్తే నువ్వే ఏమన్నాడు దాన్ని బట్టి నువ్వు సంతోషించు ఆనందించు అన్నాడు ఓపికబట్టు అన్నాడు శత్రువు గురించి ప్రార్థన చేయమన్నాడు వాళ్ళకి సహాయం చేయమన్నాడు సమాధానపడమన్నాడు మరి లోకస్తులకి ఇవన్నీ కష్టం కదా ఈ లోకస్తుల కష్టం వాళ్ళు అట్లా చేయరు వాళ్ళు పాటించరు కూడా కానీ మనమైతే పాటించాలి మరి అట్లా పాటిస్తున్నప్పుడు మనకి ఇంకా శ్రమ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం మనం వాటిని దేవుని వాక్యానుసారంగా ఎదుర్కోకుండా దానికి పైపెచ్చు ఆయనకు వ్యతిరేకంగా మనం ప్రార్థన చేస్తాం దేవునికి దేవుడు దేవుడు మన జీవితంలో అనుమతించాడు అని ఏదో దేవుడు మన జీవితంలో ఒక గుణాన్ని కొనుక్కుంటూ ఉంటాడు మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తూ ఉంటాము దాని గురించే మనకు శ్రమలు వస్తూ ఉంటాయి దాని గురించే మనకి పరీక్షలు వస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితులు మనం పడిపోతూ ఉంటాము మళ్ళీ దేవుని దాని గురించి మళ్ళీ మొదలు పెడతా ఉంటాం కాబట్టి మనం కూడా కొన్ని కొన్నిసార్లు ఇస్రాయల్ ప్రజల వల్లే ఉంటాం శ్రమలు బాధలు వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఏమో వాక్యాలేమో ఉంటాము మరి మన జీవితంలో వచ్చినప్పుడు మనల్ని మనం ఎందుకు పరిశీలించుకోము అలా చేసింది అదే కదా మరి ఈరోజు దేవుడు నా జీవితంలో అనుమతి ఇచ్చినప్పుడు నేను కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇస్రా పరిస్థితికి వ్యతిరేకంగా మాట్లాడితే మరి దేవుడు కూడా అట్లనే ఫీల్ అవుతాడు కదా దేవుడు తెలియదా ఈ పరిస్థితి నా జీవితంలో వచ్చినప్పుడు ఇవి దేవుడు తెలియదా ఈ శ్రమం నేను ఎదుర్కొంటున్నానని మరి ఆయన చేయలేనిది ఏముంది ఆయన జరిగించలేనిది ఏముంది అప్పు చెప్పుకుంటాను ఆయన కొరకే నిరీక్షిస్తాను చూస్తాను చూస్తాను ఎదురు చూస్తాను ఏం చేయబోతున్నాడో దేవుడు ఎదురు చూస్తాను గమ్ముకుంటాను అదే కదా మోషన్ అంటాడు మీరు మీరు ఊరకుండి హోవ కలుగు చేయ రక్షణ మీరు ఊరకుండికి చూడమన్నాడు అదే నేను కూడా చేస్తాను ఊరుకుంటాను ఆయన చేసే ఆయన చేసే కార్యం చూస్తాను అని ఎవ్వరు అనుకోరు అదే పౌరు భక్తుడు అంటాడు ఫిలిస్తీ ఫిలిపిలు కాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు పిలుపులు కాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఫిలిపిలు కాసిన పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనంలో అంటాడు ముప్పై వచనంలో పౌలు భక్తుడు క్రీస్తునందు విశ్వాసం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడను అన్నాడు అంటే యసుప్రభు నందు మీరు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు కాక ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది యసుప్రభునందు మా విశ్వాసం పెట్టుకుని ముందుకు పోయేది కాదు ఆయన పక్షంగా మీరు శ్రమపడాలి ఆయన పక్షంగా మీరు పోరాడాలి అదే అంటున్నాడు ఆయన అదే అంటున్నాడు మీకు అనుగ్రహించబడింది అన్నాడు అంటే అది ఎవరిచ్చారు ఎవరు అనుగ్రహిస్తారు దేవుడే అనుగ్రహిస్తాడు విశ్వాసం ఉంచుకుంటాం ప్రార్థన చేస్తాం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం మరణం అయిపోతే ఆయన పరలోక ప్రాజ్యంలో ఎగిలు ఉంటాం అంతవరకు నిజమే కానీ వాటన్నిటికని వాటితో పాటు కొన్ని శ్రమలు కూడా ఉంటాయి విశ్వాసం ఉంటే నేను వెళ్ళిపోతాను అనేటువంటి రీతిగా కాకుండా దాంతో పాటు వచ్చే శ్రమలు కూడా మీకు అనుగ్రహించబడ్డాయి అవి కూడా మీరు ఎదుర్కోవాలి వాటి కొరకే మీరు సిద్ధపడాలి వాటిని మీరు ఎదిరించాలి అని పౌలు భక్తులు చెప్తా ఉన్నాడు కాబట్టి మనం ఆ రీతిగా ముందుకు పోవాల ఆత్మీయంగా మనము ఎదగాల ఆత్మీయంగా ఎదుగుతూ మనం ముందుకు పోవాలి ఇంకెంత కాలము ఈ లోకంలో ఉండే వాటి కోసము ఇంకెంత కాలము ఇంకా ఈ లోక బలహీనతలతోటి శరీర బలహీనతలతోటి ఇంకెంత కాలం ఉంటాం ఇంకెంతకాలం ఇదే ఇదే శరీర బలహీనతలు ఎన్నో ఏళ్ళ నుంచి వాటి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం అటన్నిటినీ మనం పక్కకు పెట్టేయాలి ఒకటన్నిటిని ఒక ఒక సమయం వచ్చినప్పుడు ఒకటన్నిటిని పక్కకు తీసేయాలి తీసేసి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ప్రభు కొరకు అన్నిటిని ఎదుర్కొనేట కొరకు ఇంకెంతకాలం మన బలహీనతలను బట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాం ఇంకెంతకాలం మన బలహీనతలను బట్టి ఆయన దగ్గరికి వెళ్తా ఉంటాం అన్నింటినీ విడిచిపెట్టి సిద్ధపడాలి నిలబడాలి ఆయన ఆయన కొరకు మనం ఇది ఏదైనా సరే ఎదుర్కోవడానికి ఎటువంటి పరిస్థితి అయినా మనం సిద్ధపడాలి ఏ స్థితిలో దేవుడు మనల్ని ఉంచినా శ్రమ కావచ్చు లేకపోతే ఉన్నత స్థితి కావచ్చు ఏ స్థితిలో దేవుడు మనం నా మనం దాని ఎదుర్కోవాలి తప్ప మనం ఎదురు మాట్లాడకూడదు యశుప్రభు అంటాడు ఒక సంఘానికి రాస్తునేమో ఇక మీద నీకు ఏ శ్రమను పెట్టం అని అంటాడు ఒక్కొక్క సంఘానికి రాస్తేమో ఏమంటాడు నువ్వు ఇంకొంత కాలం నీకు శ్రమలు అప్ప నీకు శ్రమలు కలుగుతాయి నా మరణం వరకు నమ్మకంగా ఉన్నామంటాడు రెండు సంఘాలు ఆయనవే రెండు సంఘాలు ఆయనకు సంబంధించినవే రెండు సంఘాలు ఆయనను మోస్తున్నవే ప్రకటన గ్రంథంలో ఉంటాయి ఇప్పుడు నేను తీసి అంత డీటెయిల్ చూపించలేను రెండు సంఘాలు ఉంటాయి ఒక సంఘానికి ఏం చెప్తున్నాడు మీరేమో మీరు కష్టపడ్డారు ప్రయాసపడ్డరు ఇక మీద నేను ఏ భారం మీద పెట్టను అని రెండు మూడు అధ్యాయాలు చదివితే మనకి కనిపిస్తాయి అలా కాకుండా ఇంకో సంఘ ఇంకో సంఘానికి ఏం చెప్తాడు ఇంకొక ఇంకో కొన్ని దినాలు నీకు శ్రమ కలుగును అని మరణం వరకు నమ్మకంగా ఉండమని నేను నీకు జీవ కిరీటం చెప్తాడు రెండు ఆయనవి ఒకరినేమో తప్పిస్తున్నాడు ఇంకొకరినేమో ఒకరికేమో నేను శ్రమ పెట్టను అంటున్నాడు ఇంకొకరికేమో ఇంకా శ్రమ కలుగుతుంది అని అంటున్నాడు ఎందుకు దేవుడు చేస్తా ఉన్నాడు అది వాళ్ళ పరిస్థితిని బట్టి దేవుడు అనుగ్రహించేది వాళ్ళ యొక్క బట్టి దేవుడు అనుగ్రహించేది దేవుడు ఏది చేసినా ప్రభు ఏది చేసినా మనల్ని సంపూర్ణతలను నడిపించడానికే చేస్తాడు ప్రభు ఏది మన జీవితం అనుమతించినా సంపూర్ణతలను నడిపించడానికే అనుమతిస్తా ఉంటాడు ఆయన స్వరూపంలోనికి మనం మారాలి ఆయన పోలికలో మనం మారాలి ఆయనని సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలి ఆయన రాజ్యంలో ఉండడానికి అర్హులం కావాలి ఆయనతో ఉండడానికి అర్హులం కావాలి అదే ప్రభు కోరుకునేది దాని కొరకు ఆయన కొన్ని మన జీవితంలో అనుమతిస్తా ఉంటాడు కొన్ని నడిపి కొన్ని కొన్ని విషయాలు మన జీవితంలోనికి శ్రమలు కావచ్చు కష్టాలు కావచ్చు ఏమైనా కావచ్చు కొన్ని కొన్ని మన జీవితంలో అనుమతి ఇచ్చినప్పుడు మనం చూపించుకోవాలి అప్పుడు నేను అర్హున్ని ప్రభు అని చూపించుకోవాలి అర్థం చూపించుకోవాలనంటే ఎందుకు దేవుడు మన జీవితంలో అనుమతించాడో మనకు అర్థం కావాలి ఎందుకు దేవుడు పదే పదే ఈ పరీక్ష పెడుతున్నాడో అనేది మనకు అర్థం కావాలి అది అర్థం కావాలంటే మనం ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని ఆత్మ మనలో ఉండి నడిపించాలి మరి దేవుడు మనతో ఉండాలంటే ఆయనతో మన సమాధాన ఉండాలి దేవుడు మనతో మాట్లాడాలంటే ఆయనతో మన సమాధాన ఉండాలి ఎప్పుడు అది సమాధాన పడి మనలో ఏ దోషము లేనప్పుడు మనలో ఏ పాపము లేనప్పుడు అది జరుగుతుంది అప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు మనం ఆయనతో మాట్లాడతాం మన ఇద్దరు మేవునికి మనకి మధ్య అడ్డు కూడా ఉండదు అప్పుడు కానీ మనం ఏం చేస్తూ ఉంటాము ఆ గ్రహింపు లేకుండా మనం ఏ విషయంలో తగ్గిపోతున్నామో గ్రహింపు లేకుండా ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉండమో గ్రహింపు లేకుండా ఎంతసేపు ప్రార్థనలో వచ్చి కూర్చొని ఈ లోక సంబంధమైన అడుగుతా అడుగుతా అడుగుతా ఉంటే ఆత్మీయంగా ఎప్పుడు ఎదుగుతాం దానికి లింక్ ఉంది మరి ఆత్మీయంగా ఎప్పుడు ఎదుగుతాం మనం మనం ఆత్మీయంగా ఎదగాలంటే దేవుడికి మనకి మధ్యలో ఏది అడ్డుగా ఉండకూడదు అప్పుడు మనం ఆత్మీయంగా చదువుతాం మనం ఏం చేస్తూ ఉంటాం అది రాయింపు ఉండదు ఎప్పుడు వినేదే కదా ఎప్పుడు చెప్పేదే కదా చూద్దాంలే సమయం ఉందిలే తర్వాత రేపు ప్రార్థన చేద్దాంలే విడిచిపెడదాంలే చూద్దాం ప్రార్థన చేద్దాం విడిచిపెడదాం అనేటువంటి ఆలోచనలు ఉంటాయి తప్ప ఈ క్షణం ప్రభావ విడిచిపెట్టేస్తున్నాను ఈ క్షణం ప్రభావ ఇది నాకు వద్దు ఈ దీని జోలికి నేను వెళ్ళను అని చెప్పి తీర్మానించుకొని ఆయనకి దగ్గరగా వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు లోకం ఎన్నిసార్లు మాట్లాడిన దేవుడు ఎన్నిసార్లు దేవుడు గద్దించిన వినరు ఇస్రాయల్ ప్రజలు వినలేదు వాళ్ళు ఎన్ని మార్లు దేవుడు గద్దించినా వాళ్ళు వినలేదు ఎన్నిసార్లు దేవుడి హెచ్చరించినా వాళ్ళు వినలేదు కొంతకాలం ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతారు ఈరోజు చాలా మంది పరిస్థితి కూడా అట్లనే అయిపోతా ఉంది దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వినరు దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా వినరు వాళ్ళ హృదయం కూడా వాళ్ళ మీద దోషారోపణ చేస్తా ఉంటది వాళ్ళ హృదయం గద్దిస్తా ఉంటది కానీ పక్కకు పెట్టేస్తారు దేవుడు వాళ్ళలో ఉండి గద్దిస్తా ఉంటాడు హెచ్చరిస్తా ఉంటాడు ఆ పని చేసే ప్రతిసారి ఇది నీకు సరైంది కాదు కదా కరెక్ట్ అయింది కాదు కదా ఎందుకు చేస్తున్నామని దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు వినరు వాళ్ళ హృదయం వాళ్ళ మీద ఎవరు పక్కన దోషారోపణ చేయడం కాదు వాళ్ళ హృదయం వాళ్ళ మీద దోషారోపణ చేసినా కూడా మారరు అంతటి కఠిన స్వభావాలు అయిపోతారు అంతగా లోకం మీద ప్రేమించే వాళ్ళు ఉంటారు అన్నట్టు క్రైస్తవ్యం దేవుని బిడ్డలు అట్లా తయారవుతారు కాబట్టి దేవుడు అవేమి కూడా కోరుకోవడం లేదు ఈరోజు మనము ప్రార్థించింది పొందుకొని ఉన్నామని నమ్మండి మీకు దొరుకుతాయని దేవుడు చెప్పాడు సుప్రభు చెప్పాడు కాబట్టి మనం ప్రార్థించిన ప్రాముఖ్యంగా మనం ఈ లోకంలో ఉన్న వాటి గురించి అడుగుతాం కానీ ప్రాముఖ్యంగా మనం అడగాల్సింది ఏంటంటే మన బలహీనతల నుంచి మనం విడుదల పొందాల వాటి నుంచి మనం విడుదల పొందాలి అప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్తం మన దగ్గరికి వస్తాయి ఏదైనా కావచ్చు ఏదైతే ప్రభు అన్ని అనుగ్రహించేవాడు అన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు అని అన్ని ఇస్తాడు దేవునితో మనకు సంబంధం ఏర్పడేలా దేవులతో మన సంబంధం కలిగి ఆయనతో సహవాసం సమాధానం కలిగి మనం ముందుకు పోయినప్పుడే మన జీవితంలో సమాధానం ఉంటుంది మనం కూడా నెమ్మదిగా ఉంటాం అలా కాకుండా మనం దేవునితో సంబంధం లేకుండా దేవునితో సమాధానం లేకుండా మన ఇష్టానుసారంగా మనం ముందుకు పోతే అది ఎప్పటికీ కూడా ఫలపరితంగా ఉండదు మనం అడుగుతా ఉంటాం అవి జరుగుతూ ఉండవు అవి ఎందుకు జరగవో మనకు తెలియదు ఎందుకు ప్రభు ఇవ్వట్లేదో మనకు తెలియదు ఎందుకు ప్రభు మన జీవితంలో నెరవేర్చట్లేదో మనకు అర్థం కాదు మనకు నిరీక్షణ ఉండదు ఓపిక ఉండదు సహనం ఉండదు ఏడుస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం హృదయంలో నెమ్మది ఉండదు అంత గజిబిజి గందరగోళం లాగుంటది అంత ఆందోళనగా ఉంటది ఏం జరుగుతుందో తెలియదు అటువంటి పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా కాపాడుకోగలుగుతాం తొందరలు ఏదో చేస్తూ ఉంటాము ఆ దేవునికి అవిదేత చూపిస్తూ ఉంటాం అనుమాన పడతా ఉంటాం ఏవేవో రకరకాలైనటువంటి మనుషుల మీద ఆధారపడతూ ఉంటాం మనుషుల దగ్గరికి వెళ్తా ఉంటాం మనుషుల మీద ఆధారపడి ఏవేవో చేసి మనమంతా కూడా నష్టాన్ని కొని తెచ్చుకునే వాళ్ళంగా ఉంటాం కాబట్టి ఇవేవి కూడా ప్రభువు కోరుకోడు ఆయన అడుగుతున్నాడు ఆ భక్తుడు సామెతల గ్రంథంలో ఎంతో స్పష్టంగా అడుగుతున్నాడు నాకు తగినంత ఆహారం అనుగ్రహించు నాకు ఏదైతే కావాలో నాకు తగినంత మాత్రమే నీవు అనుగ్రహించు ఎక్కువైపోతే నువ్వెవరో అని నేను అంటాను యహోవ ఎవరో నేను అంటాను తక్కువైపోతే దొంగతనం చేస్తాను రెండు నాకు ఇబ్బందే రెండు నా ఆత్మీయ జీవితానికి అవి మేలు కావు రెండు ఈ రెండు కూడా నన్ను నీ నుంచి దూరం చేస్తాయి దొంగతనం చేసినా పాపం చేసిన అవుతాను నీ ఆజ్ఞ అతిక్రమ నీ ఆజ్ఞను అతిక్రమిస్తాను యహోవ ఎవరు నన్ను కూడా నీ ఆజ్ఞ అతిక్రమిస్తాను రెండు నా జీవితంలో జరుగుతాయి కాబట్టి ఈ రెండు నాకొద్దు నాకు తగినంత వరకు ఇవ్వు చాలు నేను నీతోనే ఉంటాను అని చెప్పి ఆ భక్తుడు కోరుకుంటున్నాడు నా ఆత్మకి నా ఆత్మకి హాని చేసే బేబీ కూడా నా దగ్గరకు కూడా రావడానికి వీరే దూరంగా ఉంచు వాటిని దూరంగా ఉంచి నా శరీరానికి ఏదైతే కావాలో అది మాత్రమే అనుగ్రహించి ఎక్కువద్దు తక్కువ అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రార్థనలో ఎంత ఎంత డెప్త్ ఉంటుందంటే ఈ ప్రార్థన చేసిన వ్యక్తికి ఎంతో గొప్ప నిరీక్షణ ఉంటుంది ఏది వచ్చినా అంగీకరించేటువంటి స్వభావం ఉంటుంది ఎంతో విశ్వాసం ఉంటుంది దేవుని మీద ఆధారపడటం ఉంటుంది అన్నీ ఉంటాయి ఎక్కువ ఆశించట్లేదు కాబట్టి దుఃఖం ఉండదు వచ్చినా కానీ కృంగిపోడు నేను కదా ప్రాభువుని అది తగినంత అదే ఇస్తున్నాడేమో అనుకుంటాడు సంతోషపడతాడు కాబట్టి మనము అన్ని విషయములలో మనం దేవుణ్ణి సంతోషపరిచేవరంగా ఉండాలి మనలో ఏ కొదువు కూడా ఉండకూడదు ఎక్కడ కూడా మనలో తప్పిపోయేటువంటి గుణం ఉండకూడదు ఎక్కడ కూడా మనలో దేవునికి అవిదేకరమైనటువంటి ఉండకూడదు ప్రాముఖ్యంగా ఎప్పుడు అవిధే అయితే వస్తాయి లోకంలో ఒకటే రెండే రెండు మార్గాల ద్వారా వస్తాయి ఒకటి శరీరానికి సంబంధించి శరీర ఈ శరీర ద్వారానే మనం ప్రభువుని అవిదే చూపిస్తూ ఉంటాం శరీరానికి కావలసినవి శరీరానికి సౌకర్య సౌకర్యపరిచేవి సుఖపరిచేవి ఇవి ఇవి మనల్ని అవిదేతులకు నడిపిస్తూ ఉంటాయి ఇంకొకటి మనలో ఉండేటువంటి స్వభావం అది గర్వం కావచ్చు అహంకారం కావచ్చు తగ్గింపు లేకపోవడం కావచ్చు ద్వేషం కావచ్చు కోపం కావచ్చు వ్యసనం కావచ్చు ఏవో రకరకాలైనటువంటివి ఉంటాయి కదా ఇవి లోపలు ఉండేవి కొన్ని బయటకు ఉండేవి ఇవి లోపలు ఉండేవి కాబట్టి వీటి నుంచి మనం విడుదల పొందాలా వీటన్నిటి నుంచి మనం విడుదల పొందాలా ఈ శారీరకమైన గురించి ఈ లోపంలో లోపం మన లోపంలో మన హృదయం లోపలు ఉండే వీటి గురించి వీటన్నిటి నుంచి మనం విడుదల పొందాల ఎక్కువ కోరుకున్న ఎక్కువ కోరుకోకపోతే వాడి హృదయం ఎట్టుంటుంది వేరేవాడు బాగా ధనవంతుడైనా వేరే ఉన్నత స్థితికి వెళ్ళిపోయినా వేరే బాగా డబ్బులు సంపాదిస్తున్నా అన్ని సంపాదిస్తున్నా వాడికి ద్వేషం రాదు కుళ్ళు రాదు ఎందుకంటే వాడు కోరుకోలేదు కాబట్టి అడగలేదు కాబట్టి వాడికి ఆ ఇబ్బంది రాదు వాడు ఎక్కువ సంపా ఈరోజు మనుషుల్లో వచ్చేసి ప్రాబ్లం ఏంటిదంటే ఎందుకు మనుషులు పదే పదే వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటారు అనంటే అందరూ పొందుకుంటున్నారు కదా నేను ఎందుకు పొందుకోవట్లేదు అందరికి వస్తున్నాయి కదా నాకెందుకు రావట్లేదు వాళ్ళకున్న వాళ్ళకు ఉంది కదా నాకెందుకు లేదు ఇంకో వాళ్ళు దేవుడు నమ్మట్లేదు కదా మరి దేవుడు నాకెందుకు ఇవ్వడు అనేటువంటి కంపారిజన్ కంపారిజన్ కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు ఈ కంపారిజన్ తోనే సగం సగం అనార్థాలు వస్తాయి కంపారిజన్ చేసుకోకపోతే ఏ అనార్థము ఉండదు కంపారిజన్ తోనే మన జీవితము ఎందుకు కంపారిజన్ చేసుకున్నప్పుడే మన జీవితం సగం అయిపోతుంది అనట్టు ఉంటాం వాళ్ళకు అవి ఇప్పుడు ఈ లోకంలో మనుషులంతా ఎందుకు ప్రయాసపడుతున్నారు అనంటే కంపారిజన్ లోకంలో మనుషులంతా మనుషులు ఎందుకు ఈ రోగంలో ప్రయాసపడుతున్నారంటే కంపారిజన్ చేసుకుంటారు ఎందుకు పరిగెడుతున్నారంటే కంపారిజన్ వాళ్ళకి ఇది ఉంది మరి నాకు లేదు నేను కూడా సంపాదించాలి నేను కూడా చేయాలి ఇది మన వరకు ఉంటే పర్వాలేదు ఇది తీసుకెళ్ళి దేవుడి మీద రుద్దుతారు మన వరకు ఉంటే మనం ప్రయాసపడి సంపాదించుకుంటే పర్వాలేదు కానీ దీన్ని తీసుకెళ్ళి దేవుడి మీద రుద్దుతారు దేవుడి మీద పెట్టి దేవుడు ఇవ్వకపోతే దేవుడు చేయలేదని చెప్పి దేవుడిని దూషించి వెళ్ళిపోతారు అది అది ఇప్పుడు జరుగుతుందన్నట్టు ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా అదే కదా ప్రోత్సహించేది దేవుని దగ్గరికి రాదు లేకుండా నీకు అన్ని దేవుడు సమస్తం ఇస్తాడు అని చెప్పి సువర్తన సత్య అసలైన సత్యాన్ని పక్కకు పెట్టి ముందు వీటి మీద ఆశ కల్పిస్తూ ఉంటారు లోక సంబంధమైన వాటి మీద ఆశ కల్పిస్తుంటారు మనిషి ఏం చేస్తాడు కంపేర్ చేసుకుంటాడు వాడికి దొరకదు వాడికి కష్టంగా ఉంటుంది మనుషులకి సంపాదించాలంటే కష్టంగా ఉంటుంది పొందుకోవాలంటే కష్టంగా ఉంటుంది వాళ్ళ వల్ల కాదు వాళ్ళ పరిస్థితులు సహకరించవు వాళ్ళ శరీరాలు సహకరించో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సహకరించవు సహకరించినప్పుడు ఏం చేస్తారు దేవుని మీద పడతారు వచ్చి ఇవి చెప్పే అదే చెప్తారు కాబట్టి ఆశపడతారు ఆశపడ్డప్పుడు వాళ్ళకి అవి దొరకవు సత్యం తెలుసుకోకుండా అసలైన మార్గం తెలుసుకోకుండా అసలైన వాక్యం తెలుసుకోకుండా ఎందుకు దేవుడు తెలుసుకోకుండా నువ్వు వీటి వచ్చి వీటిని అడిగి వీటి మీద గురించి ఉపవాసాలు ఉండి అడిగి దేవుడు ఇవ్వలేదని చెప్పి వెళ్ళిపోయేది అది భక్తి కాదు అది అలా ఎంతోమంది దేవునికి దూరం అయిపోతున్నారు సరైన రీతిలో దేవుణ్ణి అర్థం చేసుకోకపోవాల దూరం అయిపోతున్నారు కాబట్టి ఈ శారీరకమైన వాటి గురించి మన హృదయంలో ఉండే ఈ లక్షణాల గురించి మనం ఎంతో జాగ్రత్త ఈ రెండే మనల్ని దేవుణ్ణి దూరం చేస్తే ఇంక కూడా మనల్ని దూరం చేయదు మన శరీరకి మన శరీర ఇచ్చలు మన హృదయంలో ఈ తలంపులు గర్వం కావచ్చు ఈ అహంకారం కావచ్చు తగ్గింపు లేకపోవడం కావచ్చు ద్వేషము వ్యసనాలు కక్షలు కోపాలు ఇవి ఇవి కావచ్చు ఇవే దేవుడి నుంచి మనం దూరం చేస్తాయి ఇవి ఎప్పుడు వస్తాయంటే కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి వీటికి మనం దూరంగా ఉండాలా ప్రభువుని అడగాల మన ఆత్మీయ జీవితానికి మన మన మన ఆత్మీయ జీవితానికి ఏది క్షేమకరమైందో ఏది మనకు మనకు అనువైనదో మనం ప్రభువుని అడగాలి వాటి వరకు అనుగ్రహించు ప్రభు అని అడగాల దేవుడు ఖచ్చితంగా ఆయన అనుగ్రహించే దేవుడు లోకంలో మనల్ని పెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఆయన ఖచ్చితంగా ఆయన బిడ్డలకి ఏం కావాలో ఏ అవసరతలు ఆయన ఎరిగిన దేవుడు అదే కదా మత వార్తలో ప్రభు ఆరోధ్యంలో చెప్తా ఉంటాడు ప్రభు మీరు పాము మీరు మీ పిల్లలు వచ్చి చేప నడిగితే పామునివ్వరు కదా రొట్టె నడిగితే రాయిని ఇవ్వరు కదా మీరు లోక మీరు మీరు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఎరుగుంటే మీ తండ్రి అంతకంటే ఎక్కువగా మరి నిశ్చయంగా ఇచ్చును కదా అన్నాడు అవటానికి ఖచ్చితంగా ఇస్తాడు మీకు ఈ లోకంలో ఏమేం కావాలో మీకు అన్ని తెలుసు అన్నారు మీరు ప్రార్థించక మునిపోయి మీరు అడగక మునిపోయి మీకు కూడా ప్రభుకి తెలుసని చెప్పాడు మీ తండ్రికి తెలుసు అన్నాడు ఇసుప్రభు అన్న మాట ఏంటిది మీరు అన్ని వలే ఉండకండి వారు విస్తరించి మాట్లాడడం వలన వారి మనం వినబడిన వారు తలంచుతున్నారు అయితే మీరు మీరు ప్రార్థించక మునిపోయి మీ అక్కర్లేవో మీకు అక్కర్గానువో మీ తండ్రికి తెలియను అంటాడు అని తెలుసు కదా నువ్వు ప్రార్థన ను ఏం ప్రార్థన చేయబోతున్నావో నువ్వు ఎందుకు వచ్చి ప్రార్థనలో కూర్చోబోతున్నావో అని తెలుసు నీకు ఏ ఒక్కరగా ఉన్నాయో తెలుసు అంట మరి మరి మనం దేని గురించి అడగలి ఇంకా ప్రార్థనలు అని తెలిసినప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేయాలి నన్ను అంత మర్చిపోతాడు దేవుడు ఆయన మనలాగా నిర్లక్ష్యంగా ఉంటాడా మనకు మనం ఏం చేస్తూ ఉంటాం మనుషులకి అవసరతలు ఉన్నప్పుడు నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం ఇంకోసారి మనం నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటాం కానీ దేవుడు అట్లా నిర్లక్ష్యపరిచేవాడు కాదు కదా మనలాగా నిర్లక్ష్యంగా దేవుడు ఉన్నాడు కదా మన తలంపులు అవి యశుప్రభు ఏం చెప్పాడు మీకు అక్కడగానే ఉన్నవేవో మీ తండ్రికి తెలియను అన్నాడు మీకు కావాల్సినవి ఏంటో ఆయనకు తెలుసు మరి మనం మీకు ప్రార్థన చేయాలి మరి అంటే నేను ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు వేటి గురించి చేయాలనే దాని గురించి చెప్తా ఉన్నాను ఇప్పుడు తెలిసినప్పుడు మళ్ళీ వెళ్ళి మనం ఎందుకు మనకు కావాల్సిన ఈ లోక సంబంధమైన వాటి గురించి అడగాలి అంటే ఎందుకు ఆయనకు జ్ఞాపకం చేస్తున్నాం మర్చిపోయాడు అనుకుంటున్నామా లేకపోతే నాలుగైదు సార్లు అడితే ఇస్తాడు అనుకుంటున్నామా నాలుగైదు సార్లు అడకపోయినా దేవుడు ఇస్తాడు కానీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎందుకు దేవుడు లోక సంబంధమైన వాటి గురించి అడగొద్దంటున్నాడు ఎందుకు ఆయన మీ ప్రార్థన చేయకముందు మీకు అక్కర్గానే ఉన్నావు ఎందుకు మీకు అక్కడ ఉన్నాయి అనేది తెలుసు కాకపోతే నువ్వు వచ్చి నువ్వు నాతో సంబంధంగా వెళ్ళిపోం నాతో సమాధానంగా ఉండు అని చెప్తున్నాడు దేవుడు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈ లోక సంబంధం కావు నీ ఆత్మీయ జీవితానికి ఏం మేలు కావు వాటి గురించి అడుగు నీ ఆత్మీయమైన జీవితానికి నీ క్షేమానికి పరలోక పరలోకరాజ్యం చేరడానికి నువ్వు దేవుణ్ణి సంతోషపరచడానికి దేవుణ్ణి మహింపరచడానికి ఏం కావాలో వాటిని అడుగు ప్రార్థనలో వచ్చినప్పుడు నువ్వు ఆత్మీయం ఎదగడానికి ఏం కావాలో వాటిని అడుగు అని చెప్తున్నాడుగా అని చెప్తున్నాడు ప్రభు నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఇతరుల గురించి మొరపెట్టు ఇతరుల గురించి సహాయం చేయమని అడుగు అప్పుడు నీలో పరిపూర్ణత వస్తుంది శత్రువు గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ శత్రువు గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు దేవుడు ఆ మాట చెప్పిండంటే నీ శత్రువుని గురించి నేను ఎందుకు ప్రార్థన చేయమన్నాడంటే నువ్వు శత్రువు గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకుంటావు నువ్వు మొరపెట్టేటప్పుడు ప్రభు ఇవి సమస్య గుండా వెళ్తున్నారు ఆ సమస్య అంటే ఇవి ఎంతో బాధ ఉంటుంది కదా ఎంతో కష్టం ఉంటది కదా ఈ సమానం అంటే ఓ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తున్నారు కదా అని జాలి నీకు వస్తుంది కానీ నువ్వు శత్రువులాగా చూడవు వాళ్ళనప్పుడు శత్రు అంటే ఇప్పుడు నువ్వు అనుకో నువ్వు జాలి పడతావు నీ శత్రువుల మీద నువ్వు శత్రువుల మీద నువ్వు జాలి పడతావు వాళ్ళని కనికరిస్తావు వాళ్ళ మంచి కోరుకుంటావు వాళ్ళు బాగుపడాలని కోరుకుంటావు అది దేవుడు కోరుకుంది వాళ్ళని అర్థం చేసుకుంటావు కాబట్టి నీలో వారి మీద ఉన్నటువంటి ద్వేషం అంతా పోతుంది కాబట్టి నీలో ద్వేషం వెళ్ళిపోతుంది నీలో ఒక కెరియ ఎగిరిపోతుంది అక్కడి నుంచి అంటే అంత శక్తి ఉంది అన్నట్టు కాబట్టి అటువంటి ప్రార్థన దేవుడు చేయమంటున్నాడు ఆత్మీయంగా మేలు కలిగించేటువంటి ప్రార్థన దేవుడు చేయమంటున్నాడు ఆత్మీయంగా మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి ప్రార్థన మనల్ని చేయమంటున్నాడు మనల్ని సంపూర్ణంగా మార్చేటువంటి ప్రార్థన దేవుడు చేయమంటున్నాడు ఈ లోకమాలిన్యం నుంచి విడిపించేటువంటి ప్రార్థన దేవుడు చేయమంటున్నాడు దేవునితో సహవాసం కలిగి దేవునితో సంబంధం కలిగి దేవుతో ఉండి అటువంటి అటువంటి ప్రార్థన దేవుడు చేయమంటున్నాడు మనమేమో ఈ లోక సంబంధమైనవి ప్రార్థనలు చేసి చేసి చేసి విసిగి వేసారిపోయి ఉంటాం ఎన్నో అడుగుంటాం కానీ దేవుడు కొన్నిటికి సమాధానం ఇచ్చున్నాడు కాబట్టి వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలా ఈ ప్రార్థన మనకు అదే నేర్పిస్తా ఉంది పౌలు భక్తుడు కూడా అని ఆయన తన జీవితంలో ఎన్నో విషయాలు చెప్తా ఉంటాడు ఫిలిపీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను అని ఏ స్థితిలో దేవుడు ఉంచినా నేను ఏ స్థితిలో ఉన్నా అందులో నేను సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకొని ఉన్నాను ఎందుకనంటే నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడు నాకు అనుగ్రహించేది కాబట్టి నేను సంపూర్ణంగా ఆయనకు లోబడి ఉన్నాను కాబట్టి నేను సంపూర్ణంగా నీకు దగ్గరగా ఉన్నాను కాబట్టి ఏది అనుగ్రహించినా దేవుడే మరి ఆయన సంతృప్తి కలిగి ఉండకపోతే నేను ఆయన మీద నేను అసంతృప్తిగా ఉంటే నేను ఆ పరిస్థితిని బట్టి అసంతృప్తిగా ఉన్నట్టు కాదు దేవుని మీద అసంతృప్తిగా ఉన్నట్టు ఆ సత్యం పౌలుకు తెలుసు కాబట్టి అని అంటున్నాడు ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తి కలిగి ఉండడానికి నేను నేర్చుకున్నాను నేను సంతృప్తి లేకపోతే నేను అసంతృప్తిగా ఉంటే నా అసంతృప్తి ఎవరి మీద పరిస్థితి మీద కాదు నా అసంతృప్తి దేవుని మీద అప్పుడు ఆ ఇస్రాయలీలు నేను ఒక్కడే వతను వాళ్ళు ఎట్లాగైతే నీళ్ళ కోసము తిండి కోసము గొనిగారో నేను కూడా అట్లనే ఉంటాను వాళ్ళకి నా ప్రతి తేడా ఉండదు అని పౌలు చెప్తున్నాడు అందుకే నేను ఏ పరిస్థితిలో ఉన్నా నేను సంతృప్తిగా ఉండాలని నేను అంటున్నాడు దీన స్థితిలో ఉండని ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండకు ఆకలి కొని సమృద్ధి కలిగి ఉండుటకు లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను నన్ను బలపరచువా నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాడు ఈ మాట బాగా వాడతారు కదా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అదే రీతిగా నన్ను బలపరచవానికి నేను సమస్తము చేయగలను అని ఇది బాగా మాట్లాడతారు కదా మరి ఆ మాటలు ఉన్నప్పుడు చెప్పండి మనల్ని బలపరచవానికి నేను సమస్తము చేయగలను పౌరు భక్తుడు చెప్తున్నాడు అంటే ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే నేను ఓన్లీ ఆశ్చర్య కార్యాలు చేస్తాను అద్భుత కార్యాలు చేస్తాను స్వస్థతలు చేస్తాను అనేదే కాదు యశు నిమిత్తము నా జీవితంలో శ్రమలొచ్చిన నన్ను కొట్టినా నన్ను తిట్టినా నన్ను హింసించిన నన్ను చంపడానికి వచ్చిన నేను సనాకు సాధ్యమే అటువంటి భయంకరమైన శ్రమలు కూడా నేను నన్ను బలపరచవాని ఎందు నేను చెయ్యగలను అని చెప్తున్నాను సమస్తం మనమేం తీసుకుంటాం సమస్తం అంటే ఆశీర్వాదాలే తీసుకుంటాం నమ్ముటం నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని ప్రభు చెప్పాడు కదా కాబట్టి మనం ఎంతవరకు నమ్ముతాం అంటే ఆశీర్వాదాల వరకు నమ్ముతాం మనం వేసుప్రభుని నమ్మితే మనకు శ్రమలు కూడా సాధ్యమే కదా మనకు సాధ్యపడతాయి శ్రమలు ఎందుకు భరించలేము మనం నమ్ముట్రీ వలనైతే నమ్ము వేసుప్రభు నమ్మినప్పుడు నీ సమ నీకు ఓన్లీ ఆశీర్వాదాలేనా ఓన్లీ అనారోగ్యాలేనా ఓన్లీ అప్పుల బాధలేనా ఇవే పోయేది ఆయన ఎందు నీకు నమ్మకం ఉంటే ఆయన ఎందు నీకు విశ్వాసం ఉంటే నీకు సమస్తము సాధ్యం నీకు శ్రమలు కూడా సాధ్యమే కష్టాలు కూడా సాధ్యమే నీ జీవితంలో ఎదుర్కోగలవు పోరాడగలవు ఆ శక్తి ప్రభవిస్తాడు అదే అని చెప్తున్నాడు పౌరు భక్తుడు నన్ను బలపరచు అనేందు నేను నాకు సమస్తం సాధ్యం అంటే నేను ఏ స్థితిలో ఉన్నా నేను ప్రభువుని మహింపరచగలను సంతోషపెట్టగలను ఏ స్థితిలో దేవుడు నన్ను పెట్టినా నేను సంతృప్తే కలిగి ఉంటాను కానీ అసంతృప్తి ఉండదు చాలా మంది పరిస్థితి అసంతృప్తి జీవితాలు ఉంటాయి కాబట్టి మనం అసంతృప్తి కలిగి ఉంటే మనం అసంతృప్తి ఉండేది మన మనం అనుకుంటాం మనం ఇంట్లో మనుషుల మీదనో కాదు మనం అసంతృప్తి పడేది ఇంట్లో మనుషుల మీద అంటే ఎట్లా వస్తుందంటే అసంతృప్తి మన యొక్క ఉద్యోగాలను బట్టు లేకపోతే మన ఇంట్లో మనుషులను బట్టో లేకపోతే మన పరిచర్యను బట్టో దేన్నో దాన్ని బట్టి మనకు అసంతృప్తి ఉంటుంది అసంతృప్తి అనేది మన వలన వచ్చింది కాదు ఆ అసంతృప్తి మనం కనుక అసంతృప్తి చెందితే మనుషుల మీదనో ఆ ఉద్యోగం మీదనో ఆ పరిస్థితుల మీదనో మనం అసంతృప్తి చెందినట్టు కాదు ప్రభువు మీద అసంతృప్తి చెందినట్టు ఎందుకనంటే ఏది మన జీవితంలో ఆయన అనుగ్రహించేవాడు కాబట్టి కాబట్టి మనము తిమోతికి రాసిన పత్రికలు అంటాడు పౌలు గారు మొదటి అధ్యాయం మొదటి తిమ్మ తిమ్మతి క్లాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలలో మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకోపోలేము కాగా అన్న గలవారమై వాటితో తృప్తి పొంది ఉందము మనం ఏమీ తీసుకొని రాలేదు ఏమి తీసుకొని పోము కాబట్టి అన్న వస్త్రములు గలవారమై అన్నం ఎందుకు కావాలా శరీరాన్ని శరీరాన్ని బలపరుచుకోవడానికి కావాలి వస్త్రములు ఎందుకు కావాలా మన మానన్ని కప్పుకోవడానికి కావాలి కాబట్టి ఈ రెండు కలిగి లోకంలో వాటితో తృప్తి పొంది ఉందము తర్వాత ధనవంతుల ఒకటి ఆపేక్షించేవారు ఇప్పుడు వచ్చాడు చూడండి ధనవంతులు అనంటే ఈ లోక సంబంధంగా పొందుకోవాలని ఆశించే వాళ్ళు శోధనలో పడిపోతారంట ఉరిలో పడిపోతారంట అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు ఇంతటి నుంచి మనం చెప్పుకుంటుంది ఇదే వీటి కోసం మనం వస్తే మనం శోధనలో గురవుతామంట అవిశ్వాసానికి గురవుతామంట ఉరిలో పడిపోతామంట అవివేకులం అయిపోతామంట దేవుణ్ణి ఎరగలేమంట హానికరమైన అనేకమైన దురాశల్లో పడిపోతామంట అటువే మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచి వేయును మన నష్టాన్ని తీసుకొని వస్తాయంట మనకి నాశనాన్ని కొన్ని తీసుకొని వస్తాయి అంటే ఇవన్నీ కూడా ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తామే పడుచుకునేవి అంటే ఈ ధనవంతులు ధనాపేక్షలు అంటున్నాడు అంటే ఈ లోక సంబంధమైనవి అంటే ఉట్టి మనం ధనాపేక్ష తీసుకోకూడదు అక్కడ ఆత్మీయంగా మనం ఆలోచించాలి అంటే ఈ లోక సంబంధమైనవి నీవు ఆలోచిస్తే నువ్వు శోధంలో పడిపోతావు నువ్వు ఊరిలో చిక్కబడతావు అవివేకులు హానికరమైన అనేకమైన అట్లా పడిపోతావు నష్టంలోనూ నాశనంలోనూ ఉండిపోతావు కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశలే సమస్త కీడులకు మూలం కొందరు ఏం చేశారు వాటిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు అనేకమైన బాధలతో చెక్కబడి వాళ్ళను వాళ్ళే నష్టపరుచుకున్నారని చెప్పుకుంటారు చెప్తున్నాడు కాబట్టి అదే హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఐదో వచ్చిన పౌరు భక్తుడు అంటున్నాడు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అదే పౌరు భక్తుడు చెప్తున్నాడు ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి సంతృప్తిగా ఉండండి ఎందుకంటే దేవుడు మీకు అంతవరకు ఇచ్చాడు ఆయన నీకు అవసరమైతే ఇంకా ఇస్తాడు మీకు కావాలనుకుంటే ఎంతైనా ఇస్తాడు కాబట్టి నిన్ను ఏ మాత్రమును వేడువను ఎడబాయను నీతోనే ఉన్నాడు నీ పక్కనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు ఆయన చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉండు అని చెప్తున్నాడు లోకాశలు పెట్టుకొని లోకాశలతో ముందుకు ఏడవబడు మాకు లోకాశలతో కొట్టుకోప అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఈ మాటలన్నీ వింటున్నా మనము మనల్ని కూడా మనం మనం పరీక్షించుకోవాలి ప్రభు దగ్గరికి మనం ప్రార్థ వస్తుంది వీటి కోసం వస్తున్నాం మన ఆత్మీయ జీవితానికి మేలుకరమైన వాటి కోసం వస్తున్నామా ప్రభుకు దగ్గరగా వెళ్ళడానికి వస్తున్నామా లేదంటే ఈ లోక పాషలతోటి ఈ లోకంలో ఉన్న వాటితోటి ఈ లోకంలో ఉండే సమస్యలతోటి వాటిని జయించలేక పోరాడలేక ఏవేవో రకరకాలుగా ఇబ్బందులు పడి వాటి కోసం వస్తున్నామా సత్యాన్ని దేవుడు ఎందుకు మన జీవితంలో శ్రమలను అనుగ్రహిస్తున్నాడు మన జీవితంలో ఎందుకు శ్రమలు పంపిస్తున్నాడు మన జీవితంలో ఎందుకు దేవుడి కష్టాలు అను అనుమతిస్తున్నాడో ఎరుగక దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో ఎరుగక దేవుడు మన జీవితంలో కావాలనుకున్న వాటిని దేవుడు మన జీవితంలో అనుమతించిన వాటిని గురించి దురాశపడుతూ ఆ దుఃఖపడుతూ బాధపడుతూ వాటి కోసం వచ్చి ప్రభును పదే పదే శోధిస్తూ ఉన్నామా వేటి కొరకు వస్తా ఉన్నాం ఆ భక్తుడైతే రెండే రెండు మనవులు చేసుకున్నాడు ఏంట రెండు మనవులు నా ఆత్మకు హాని కరిగేది ఏది కూడా నా దగ్గరికి రాకూడదు దూరంగా ఉంచు నా శరీరానికి ఏదైతే అవసరమో దాన్ని తగినంత మాత్రమే ఇవ్వు ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు రెండే రెండు మనవులు ఆత్మ ఆత్మ పరలోకం వెళ్ళిపోవాల శరీరం ఈ లోకంలో సాఫీగా సాగాల అంతే ఇంకా ఈ లోకము ఆ ధన ధనవంతులు ఆశలు గీసులు నాకు ఇంకేం వద్దు ఇంక ఈ లోకంలో జీవించడానికి చక్కగా నన్ను నాకు అనుగ్రహించు నాత్మ ఆత్మ పరలోకం వెళ్ళడానికి ఈ లోకంలో ఉండే దుష్టత్వం అంతా దూరంగా ఉంచు కాబట్టి ఈ రెండు నా జీవితంలో లేకపోతే నేను నీకు దూరం అయిపోతాను నా ఆత్మకు నష్టపరిచినా నేను దూరం అయిపోతాను నా శరీరానికి ఏదన్నా నేను దూరం అయిపోతాను రెండింటికి నేను దూరం అయిపోతాను కాబట్టి ఈ రెండు మాత్రం నా జీవితంలో అనుగ్రహించు అని చెప్పి అడుగుతున్నాడు ఇది న్యాయవంతమైన ప్రార్థన ఇది దేవునికి ఇష్టపడే ఇష్టపడే ప్రార్థన దేవుడు ఆశించేటువంటి ప్రార్థన కాబట్టి అటువంటి ప్రార్థన చేద్దాము దేవుడి కృప మనందరికీ తోడైండును కాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వించును కాక ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ముగించుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమా కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభా నీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు తండ్రి ప్రభా తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రములు ప్రభా అను తండ్రినైనా సామెతలు నా ముధ్యాయంలో తండ్రి నైనా భక్తుడు ప్రభా మీకు మొరు పెడుతున్నాడు రెండు చేసుకుంటా ఉన్నాడు తన ఆత్మీయ జీవితం కొరకు అదేవిధంగా తన శరీరక జీవితం కొరకు నా ప్రభా ఈ రెండు కూడా ఆయన నీకు దగ్గరకు ఉండాలనే ఆశపడుతున్నాడు ఈ ప్రార్థన ద్వారా ప్రభు తన నీతో ఉండాలనే ఆశపడుతున్నాడు ప్రభావ నీకు దూరంగా వెళ్ళడానికి ఆయన ఇష్టంగా లేడు నిన్ను విడిచి వెళ్ళడానికి అతను ఇష్టంగా లేడు ప్రభావ కాబట్టి తను నిన్ను కలిగి ఉండడానికి అతను ప్రయాసపడుతున్నాడు నిన్ను కలిగి ఉండడానికి వచ్చే ప్రార్థన చేస్తున్నాడు ప్రభావ కాబట్టి తండ్రి ఈరోజు మేము కూడా రీతిగా ప్రార్థన చేయాలా మా ఆత్మీయ ఎదుగుదలకు తండ్రి ఏదైతే అవసరమో ఏవైతే కావాలో ప్రభ ఏవైతే ప్రభ మా జీవితం ఉంటే మీరు సంతోషిస్తారో వాటిని గురించి మీకు మొడపెట్టాలా మీ చిత్తాన్ని మీరు నెరవేర్చాలా మిమ్మల్ని మహింపరచాలా ప్రభ అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి అటువంటి అనుభవాన్ని మాకు అనుగ్రహించండి ఈ లోకంలో ఉన్న వాటి కొరకు లోకంలో వాటి కొరకు ప్రయాసపడకుండా వాటి గురించి దుఃఖించకుండా బాధపడకుండా ప్రభ మీకు తగినట్లుగా ముందుకు పోవడానికి సహాయపడండి నా మీరు ఏ స్థితిలో మమ్మల్ని ఉంచినా నన్ను అతృప్తి ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు ధనాపేక్షలో ఊరిలోని చిక్కబడకుండా శోధనలో చిక్కబడకుండా ప్రభా తండ్రి నానా విధమైన దురాశలతో ఏడవబడకుండా అవివేకులం కాకుండా మాకు సహాయించాడు ప్రభ నాయన ప్రతి పరిస్థితిలో అతన్ని మీ చిత్తము మీ ఉద్దేశం ఏమైందో మేము ఎరిగి నేను సంతోషపరిచే భారంగా ప్రభు చూపించాను మీ ఆత్మతో నడిపించండి ప్రభా అవిదేతులు అంటే క్షమించండి మన్నించండి ప్రభ తండ్రి మీరు ప్రభుత్వం కనికరించే దేవుడు మాన్ ప్రభ ఆ తండ్రి నేను కనికరమనే కోరుతున్నావు కానీ బలిని నీవు తండ్రి ఇంతవరకు నేను అవివేకంతో తప్పు చేసి మమ్మల్ని మన్నించమని క్షమించమని ప్రభా ఈ వాక్యాన్ని తగినట్లుగా మేము జీవించటం మీరే మాకు సహాయించమని ప్రార్థిస్తున్నాం అదే రీతికి తండ్రి సాయంత్రం సమయంలో మా మీ పాదాలు అంత మొరపెడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి కిడ్నీ లివర్ హార్ట్ ప్రభావ మంచిగా పనిచేయడానికి సహాయపడండి మీరే మంచి స్వస్థలు అనుగ్రహించండి సంపూర్ణ మారు రక్షణ అనుగ్రహించండి ప్రభుగా కుటుంబం మీరే తోడుగుండండి కుటుంబం అంతటిని ప్రభావ మీరే రక్షణ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతికి క్యాన్సర్ రాజేష్ బ్రదర్ క్యాన్సర్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే నైనా ముట్టండి తాకండి స్వస్థపరచండి ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి అవసరతను అనుగ్రహించండి కుటుంబానికి ఆదరణ ఇచ్చండి కావాల్సిన ప్రతి అవసరతను మీరు మహిమిషుల నుంచి తెచ్చుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి గోపదే వరీనా సిస్టర్ను బట్టి తన పక్షవాదంతో బాధపడుతున్న మీరు చేసుకోండి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు ప్రభావ మీరే ఘన అనుగ్రహించండి ఆయన తొలగించండి నినామానికి మహిముకరంగా ప్రభావ సిస్టర్ తండ్రి నేను ప్రభులు లేచినట్లు మీరు చేయండి ఇద్దరు బిడ్డలకి ప్రభావం మీరు తోడుకుండమని ప్రార్థిస్తున్నాం వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి వారి భవిష్యత్తును మీరు దీవించండి ఆశీర్వదించండి అదే తనసీమ గారిని బట్టి మీ పాదాలు ఎంత మొరపెడుతున్నాం ప్రభావ వాళ్ళకు సర్జరీ జరిగిన తండ్రి ప్రభావ మీరే జరగాలి ప్రభావ మీరే సహాయించండి ఆటంకాలు తొలగించండి ప్రభావ గారికి సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రార్థిస్తున్నాం తండ్రి నన్ను అదే రీతిగా రుషికార్చే బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం తన చెయ్యి ఇన్ఫెక్షన్ ప్రభావ సంపూర్ణంగా తొలగించండి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభావ తండ్రి కుటుంబంలో రక్షణ కార్యం మీరు కుటుంబానికి కలిసిన ప్రతి అవసరత నాకు తెచ్చుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి అధినేత సుందరరావు బ్రదర్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభుత్వ నుంచి విడుదల పొందాలా ప్రతి విధమైన బలహీనతల నుంచి విడుదల పొందాలా ప్రభు తండ్రి మీ నామానికి మహిమకరంగా నా తండ్రి నైనా నీ రక్షణకు తగినట్లుగా జీవించడానికి సహాయం చేయండి నశించపోకుండా కాపాడండి ప్రతి తండ్రి లోకపు దురాశల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్న సామ్య బ్రదర్ మీ పాదాలు చెంత తన హెర్నియా సర్జరీలో మీరు సహాయపడండి నా ప్రభావ మీరేనైనా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి కుటుంబంతో ప్రభావ మీరు రక్షణలు నడిపించండి నా ప్రభా సంపూర్ణ సత్యంలో మేము నడిపించమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా శివదాస్ బ్రదర్ ను బట్టి మీ పాదాలు తన బ్లడ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణంగా స్వస్థపరచండి నా ప్రభా నా తండ్రి నైనా రక్షణ బిడ్డైతే రక్షణను గ్రహించండి తనకు ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి అవసరకర్తను మీరు తీర్చండి కుటుంబానికి కావాల్సిన అవసరలు తీర్చండి ప్రభు కుటుంబానికి ఆదరణ అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం అదే రీతి ప్రదీప్ సార్ని బట్టి మీ పాదాలు ఎంత మొరుపెడుతున్నాం నా సంపూర్ణంగా నా తండ్రి యాక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి మీరు సాయం చేయండి సంపూర్ణమైన రిస్టర్షన్ అనుగ్రహించండి కుటుంబంలో మీరు రక్షణ కార్యం జరిగించుకుని ప్రార్థిస్తున్నాం ప్రభావ అదే రైతుగా చంద్రకళ శిష్యులను బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం తనకున్నటువంటి ప్రతి అనారోగ్యాన్ని మీరు విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి వినామానికి భయంకరంగా లేవనెత్తండి కుటుంబం అంతటిని ప్రభావం మీ రక్షణ మార్గంలో నడిపించండి అదే రైతుగా దిలీప్ బట్టి పాదాలు చెంత మొర పెడుతున్నాం ప్రభావ మంచి జాబ్ అనుగ్రహించండి వినామానికి భయంకరంగా ప్రభావం ఈ పరిచయలో వాడుకోనండి కావాల్సిన ప్రతి అవసర తగ్గరత తీర్చండి కుటుంబానికి మీరే తోడండి బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ హిందూ ప్రియ పాపను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి తన కాల్ ఫ్రాక్చర్ నుంచి మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి నన్న తిరిగి మునుపటి స్థితిని మీరు అనుగ్రహించండి బిడ్డ భవిష్యత్తును మీరు దీవించి ఆశ్రవదించమని ప్రార్థిస్తున్నాను అదే రీతిగా తండ్రి అనుప్ కుమార్ బ్రదర్ను మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభావ బ్రదర్ను ముట్టండి తాకండి కుటుంబ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి వతి బలహీనత నుంచి అనారోగ్యాల నుంచి విడిపించండి కుటుంబం అంతటిని ప్రభావ మీ నామానికి మయంకరంగా రక్షణలు నడిపించమని ప్రార్థిస్తున్నాను అదే రీతిగా అన్వికా పాపను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి తనుకున్నటువంటి హై షుగర్ నుంచి మీరు సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి నా ప్రభావ బిడ్డ భవిష్యత్తును మీరు దీవించండి ఆశీర్వదించండి మీ నామానికి మహిముకరంగా ఎదిగినట్లుగా సహాయపడండి కుటుంబం అంతా కూడా ప్రభావ నా తండ్రి నేను ఎరుగునట్లుగా నైనా రక్షణ ప్రతి బిడ్డకు రక్షణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా ప్రభాస్ కళ్యాణ శిషను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నా ప్రభావ తనటువంటి ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి నా ప్రభా మీ శక్తి మీ బలంతో నింపండి నాన్న మీ పరిచరలో మీ నామానికి మయంకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభా తిమూతి బ్రదను బట్టి చింత మొరెడుతున్నాం ఆయన మీరు జ్ఞాపకం చేస్తుంది నా తండ్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యండి ప్రభా సంపూర్ణంగా కోలుకోవడానికి సహాయపడం తిరిగి మీ పరిచరలో నా తండ్రి విజృంభించి పనిచేయడానికి సహాయించండి సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి సరసత్యంలో నడిపించండి మీ నామానికి మయంకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా నాగేశ్వర బ్రదను ప్రార్థిస్తున్నాం ప్రభా తనకు ఉన్నటువంటి లంగ్స్ ప్రాబ్లం నుంచి మీరు స్వస్థపరచండి నా తండ్రి నా కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి నా ప్రభావ కుటుంబం అంతా కూడా రక్షణలోనికి రావడానికి మీరే సహాయపడండి అదేవిధంగా నితిన్ బ్రదర్ ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి తనకు యాక్సిడెంట్ అయింది ప్రభావ సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి తిరిగినైనా సంపూర్ణంగా నేను పూర్వస్థితికి రావడానికి సహాయపడండి నా తండ్రి నాన్న మీరేనైనా కుటుంబంలో రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ అనుగ్రహించండి తండ్రి కావాల్సిన ప్రతి అవసరం తగ్రత తీర్చుకుని తండ్రి నేను కేబీపీ ఉన్న ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి ప్రభావ ప్రతి ఒక్కరిని మీ నామానికి మహమకరంగా వాడుకోమని నా ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో మీ చిత్తాన్ని మీ ఉద్దేశం నెరవేర్చమని వారు ఎక్కడున్న ప్రభావ మీరే తోడుగా ఉండి వారికి ఆటంకాలు ఉన్నటువంటి అభ్యంతరాలు తొలగించమని ప్రతి ఒక్కరిని వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థూపించి వాడుకుంటున్నా తండ్రి ఆమెన్ మన ప్రభు యేసుక్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడే మనందరికీ లోకమైన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడండి నడిపించింది కాక ఆమెన్ ప్రేస్త